శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణామాలయత్కరం లోక శంకర్రీభగవానువాచ్రద్ధా దేహీనా స్వభావ సాత్వికి రాజసీ చేతి తాం శృము ఇది అయిపోయింది శ్లోకం భాష్యంలో ఉన్నాము శ్రద్ధ మూడు రకాలు ఉంటుంది ఇప్పుడు స్వచ్ఛమైన నీరు ఉందనుకోండి ఆ నీటికి పంచదార పంచదార కాదు షుగర్ కేయిన్ పీసులు వేశారనుకోండి అయితే పోనీ షుగరే వేస్తారనుకోండి బెల్లం వేస్తారనుకోండి చక్కటి పానకం తగారు అదే నీటికి మిరియాల నూరి వేస్తారు అనుకోండి అది తాగడానికి మిరియాల కషాయం తాగడానికి చాలా కష్టంగా అనిపిస్తుంది అదే నూటికి నీటికి పాయిజన్ వేశారనుకోండి సాల్ట్ అంటే పాయిజనే సాల్ట్ ఈ పాయిజన్ వైట్ పాయిజన్ పోనీ ఏదో పాయిజన్ విషం వేశారనుకోండి ఆ నీరు విషమైపోతుంది అలాగే వీడికి శ్రద్ధ ఉంటుంది ఆ శ్రద్ధకి సత్వగుణం తోడైతే అది సాత్వికి శ్రద్ధ దానికి రజోగుణం తోడైతే రాజ్యశీ శ్రద్ధ తమోగుణం తోడైతే తామసి శ్రద్ధ శ్రద్ధ చాలా మంది లోకల్లో శ్రద్ధని చూసి ఇంప్రెస్ అవుతారు ఆ శ్రద్ధతో తోడైన లక్షణం ఏమిటని చూసుకోరు వాడు శ్రద్ధతో చాలా మూర్ఖంగా ఎదురు చేసేస్తూ ఉంటాడు అబ్బాయి ఎంత బాగా చేస్తున్నాడని సంతోషపడుపుతాడు అంటే వాడి శ్రద్ధను చూసి సంతోషపడతారే తప్ప ఆ శ్రద్ధలో సత్వగుణము ప్రకటమైనదా రజోగుణమా తమో గుణమా చూసుకుంటుందని కాబట్టి ఈ శ్రద్ధను చూసి మీరు ఇంప్రెస్ట్ అవ్వకూడదు ఆ నీళ్లుంటే సరిపడదు ఆ నీటి నీటిలో ఏమీ కలిసింది అన్నది చూసుకోవాలి కాబట్టి శ్రద్ధ మూడు విధములు సో భాష్యం చూస్తూ ఉన్నాము సాత్వికి సత్వ నిర్వృత్త దేవ పూజ అది విషయా అక్కడున్నాము నిర్వృత్త అని తాకింద తా ఉండాలి ఓకే సో సాత్వికి శ్రద్ధ అంటే సత్వగుణము చేత నిర్మాణము చేయబడినది నిర్వృత్త అంటే శ్రద్ధకి సత్వగుణము జోడింపుగా ఉన్నది అంటే మీరేమిటి ఇక్కడ ఈ చర్చంతా కూడా దేవతారాధనకి సంబంధించిన చర్చ కనుక మీరు లౌకిక కర్మలకి కూడా దీన్ని అప్లై చేసుకోవచ్చు బట్ ప్రస్తుతంలో దేవతారాధన రూపంగా మనం చూస్తూ ఉన్నాము కాబట్టి వాడి పూజ సాత్వికముగా ఉంటుంది దేవ పూజాది విషయ ఇప్పుడు ఒక ఉంటాడు రామాయణం పారాయణ సుందరకాండ పారాయణ చేస్తూ ఉంటాడు పూజిస్తాడు రామ జపం చేస్తూ ఉంటాడు రామనామాన్ని జపిస్తాడు అంటే గాయత్రీ జపం చేస్తూ ఉంటాడు ఊహించే సూర్యుడికి అర్జన ఇస్తాడు ఇదంతా దేవపూజ కదా అది దేవపూజయే కదా అది సత్వగుణము చేత నిర్మితమైన దేవ శ్రద్ధ ఇంకొకటి ఉంటాడు వాడు గాయత్రి జపం చేయడు ఏదో విశిష్ట గణపతి జపం చేస్తానంట ఎందుకు గాయత్రీ జపం చేయొచ్చు కదా అంటే వాడు మనస్సుకి గాయత్రి మీద శ్రద్ధ ఉండదు ఉక్షిష్ట గణపతి చేస్తానంటాడు లేకపోతే అపరచండి చేస్తానంటాడు ఏదో ఇలాంటి ఏదో చెప్తాడు అయితే శీతలాదేవి చేస్తానంటాడు లేకపోతే చిన్నమస్త జపం చేస్తాను ఎందుకు అవి చేయడం ఎందుకంటే గాయత్రి ఉంది కదా అంటే వాడేమంటాడు గాయత్రి ఇదే ఉంది రా ఎప్పుడు ఉన్నదే ఇది ముఖ్యం కదా అంటే చాలా శ్రద్ధతో చేస్తాడు అంటే రజోగుణము అలాగ వాళ్ళని పుష్టి చేస్తూ ఉంటారు రజోగుణం అలాగ ఉంటుంది ఇప్పుడు ఒకటికి మానసికమైన అనారోగ్యం చేస్తుంది కొంతమందికి అనారోగ్యాలు చేస్తూ ఉంటాయి దేహ దేహానికి అనారోగ్యం వస్తే మనం దానికే కంగారు పడతాం మనస్సుకి అనారోగ్యం చేస్తే దానికే కంగారు పడడం మనిషి స్వభావం అనారోగ్యం ఎవరికి ఏమి చేయకూడదని మనం ఆశిస్తాము కానీ అలా ఉండదు ఒకప్పుడు ఏమవుతుందంటే మనమే రోగాలని ఏరి కోరి తెచ్చుకున్నట్టుగా సరైనటువంటి జీవన విధానం సరిగ్గా తిని తిండి సరిగ్గా ఉండదు వంట వండేప్పుడు ఆరోగ్యం గురించి భోంచేసేప్పుడు ఆలోచించాలి ఆ రెండు సమయాల్లోనూ అసలు ఆరోగ్యం గురించి ఆలోచించకుండా ఆ హాస్పిటల్లో కూర్చుని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే రోగం తెచ్చుకుని అక్కడ కూర్చుని ఆరోగ్యం గురించి ఆలోచిస్తే ఏమవుతుంది దానివల్ల ఏమీ అవుతాయి సో ఎనివే మానసికమైన అనారోగ్యం వచ్చింది ఒక మహాత్ముడి దగ్గరికి వెళ్ళారు వాళ్ళు వెళ్తే ఆ మహాత్ముడు ఏం చేశాడంటే ఏదో ప్రత్యంగిరాదేవికి సంబంధించిన మంత్రం ఒకటి టెలిఫోన్ మీద చెప్పేశాడు ఆయన మంత్రం ఇంత పొడుగు మంత్రం అది నా దగ్గరికి పట్టుకొచ్చారు దాంట్లో తప్పులు ఉన్నాయి ఈ తప్పులు ఆయన చెప్పిన తప్పులు అవ్వచ్చు లేకపోతే వీళ్ళు రాసుకోవడంలో తప్పులు అవ్వచ్చు ఎందుకంటే టెలిఫోన్ మీద మంత్రం అంటే అలాగే ఉంటుంది నాకేమనిపించదంటే బొచ్చి ఆయన చదువుకున్న వాళ్ళని నాకు అనిపించదు కాబట్టి ఆయన చెప్పిన తప్పులు అవి ఉండవు వీళ్ళు వీళ్ళు ఏమైనా రామశబ్దం వచ్చిన వాళ్ళు కాదుగా కాబట్టి వీళ్ళు తప్పులు రాసుకున్నారు ఏదో కష్టపడి కొంత తప్పులు దిద్దాను కొన్ని తప్పులు దిద్దడానికి అనుకూలంగా ఉంటాయి వెంటనే దిద్దొచ్చు అది ఏదో రాస్తే ఏం దిద్దుతారు మొత్తానికి ఇప్పుడు ఏం చేయాలంటే ఈ చెప్పని చేయాలి ఎవరు చేయాలి రోగం వచ్చిన వాడు తల్లి చేయాలి తండ్రి బిజీగా ఉన్నాడు అయినా చేయడు ఇంకా తల్లి చేయాలి తల్లి వీడి రోగంతో వాడికి సేవలు చేస్తూ పాపం ఆవిడ సగం అయిపోయింది ఈ జపం ఆవిడేం చేస్తుంది లక్ష చేయాలి కదా అది లక్ష చేయాలంటే మూలంత టైం పడుతుంది నా వల్ల కావటం లేదు ఏందని నా దగ్గరికి వచ్చారు నేను కూడా ఆ మంత్రం పక్కన పెట్టండి మీరేం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళండి ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళేప్పుడు రామనామాన్ని జపించండి లేకపోతే ఏదో మీకు వచ్చిన ప్రార్థనలు ఏవో ఒకటి రెండు ఉన్నాయి అది సాత్వికమైన అది చేయండి డాక్టర్ ఇచ్చిన మందు డాక్టర్ అడ్మిట్ చేయమంటే మటుకు లేకుండా అడ్మిట్ చేయండి ఈ మీరు మీ తరఫు నుంచి మంత్రం చదువుకోండి ఈ పారాయణ చేసుకోండి లేకపోతే మంత్రం ఓ శ్లోకం ఈ శ్లోకం ప్రార్థన చేసుకోండి రామనామాన్ని గుర్తించండి నేను చెప్పాను ఇప్పుడు నేను చెప్పింది ఏ కేటగిరీలో పడుతుంది ఆయన చెప్పింది ఏ కేటగిరీలో పుడుతుంది మీకు అర్థమైందా ఒకటి సత్వ నిర్వృత్తం ఇంకొకటి రజోగుణ నివృత్తం వాడి రోగం ఏం తగ్గిందో ఏం మానిందో ఇంకా వాళ్ళ దంతాలు వాళ్ళు పడతారు మనం వాళ్ళని సత్వగుణంలో ప్రవేశపెట్టాలి తప్ప రజోగుణంలో ప్రవేశపెట్టకూడదు ఎవరి శ్రద్ధ వాడివి ఆ శ్రద్ధలోలా ఉంటాయి రాజసి రజో నిర్వృత్త యక్ష రక్ష పూజాది విషయా యక్షుల్ని పూజిస్తారు రజోగుణం ఉంటుంది యక్షులు పూజ చేస్తారు లేకపోతే రాక్షసుల్ని పూజిస్తారు ఇప్పుడు వీడిని జైల్లో పెట్టారు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు బెయిల్ అప్లికేషన్ అప్లై చేస్తారు బెయిల్ అంటే అర్థం దానికి సంస్కృతంలో కారాగార విముక్తి అని వీళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు బెయిల్ అంటే కారాగార విముక్తి ఏమి కాదు బట్ అసలు కైండ్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సో కారాగార విముక్తికి ఎవరిని ప్రార్థించాలి అంటే రాముణ్ణి ప్రార్థిస్తే లాభం లేదు రాముడు కారాగార విముక్తయ్యప్పటికి వీడిపోతాడు రాముడు లాభం లేదు కొని కృష్ణుడు అసలే లాభం లేదు శివుడు శివుడు కూడా లాభం లేదండి మరి ఎవరిని పూజిద్దాము అంటే కార్తవీర్యార్జును పూజిద్దాము అని మొదలు పెట్టారు మొదలుపెట్టి ఆ ఆ కార్తవీర్యార్జున మంత్రం ఒకటి ఏదో ఉంటుంది కార్తవీర్యార్జున మంత్రం ఉన్నమో భగవతే కార్తవీర్యార్జున కారాగారాజ్ముక్తం దేహి స్వాహ అనేదో ఉంటుంది ఇప్పుడు నేను ఒక మంత్రం చెప్పాను ఇప్పుడు మీరు ఇలా కూర్చుని ఉంటాను నేను చెప్పాను కరెక్ట్ గా ఉంది కూడా నేనో మంత్రం ఉంటుంది మంత్రం ఇప్పుడు నేను చెప్పింది మంత్రం కదా వీళ్ళు చెప్పి ఇవన్నీ మంత్రాలు అయితే ఇప్పుడు నేను చెప్పింది ఏమవుతుంది మంత్రం సో అలాంటి మంత్రం ఒకటి దాన్ని మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ జపించటం వీడి బెయిల్ అప్లికేషన్ల కోసం వాడు బంధువులు శిష్యులు అందరూ ఆ మంత్రాన్ని జపించడం బెయిల్ అప్లికేషన్ ఓ మంచి లాయర్ ని కొట్టుకోవాలి పట్టుకున్నారు లాయర్లన్నీ అలాగా పట్టుకున్నారు అది ఉంటుంది ఈ మంత్రం కూడా ఉంటుంది మెయిల్ అప్లికేషన్ పెట్టారు ఆ బెయిల్ శాంక్షన్ అయింది సో అలాగా ఇలాంటివి చేస్తూ ఉండడం యక్ష యక్షని పూజించడం లేకపోతే రాక్షసుల్ని పూజించడం రాక్షసులు పేరు కెప్తే బాగుండదు వీళ్ళు చేసి పూజలు అలా ఉంటాయి ఎవెవో రాక్షస పూజలు పిచ్చి పిచ్చి పూజలు ఎవో చేస్తూ ఉంటారు చిత్ర చిత్రాతి నామధేయములు పూజా పద్ధతులను అవలంబిస్తూ ఏవేవో పూజలు పిచ్చి పిచ్చి పూజలన్నీ చేస్తూ ఉంటారు అక్కర్లేదు అలా అక్కర్లేదు నేను సాత్వికంగా చేసుకోవచ్చు గుర్రాలక్కని పూజించడం లేకపోతే గుర్రాలక్క పూజ చేయటం లేదా గుర్రాలక్క గుర్రాలక్క అంటే అశ్వారూఢ అని అమలుగా జగన్మాత పార్వతీదేవి అంటే పనికి అలా పనికిరాదు కావాలి కాబట్టి అశ్వారూఢ అనే దాని ఏదో మంత్రం అవుతుంది ఓం నమో అశ్వారూఢాయ్ హామ్ కిరీమ్ ఇలాంటివి పెట్టాలి హరాం కిరీం ఉంటే కానీ అది అది పవర్ఫుల్ మంత్రం అవరా కిరీమ్ తప్పనిసరిగా రెండు ఉండాలి ముందో వెనక ఎక్కడో అక్కడ అటువంటి మంత్రం ఒకటి తీసుకుని దాన్ని జపం చేయటం లేకపోతే దానికి పూజాధిక్యం చేయడం ఆ దేవతకి పూజ చేసాం అలాంటి పూజలు కేవలం కామనల కోసం చేసేది అది రజోగుణ నిర్వృత్తములైన పూజలు ఈ ప్రసక్తి గీతలో రెండు చోట్లొచ్చింది ఏడో అధ్యాయం పదమూడవ శ్లోకం ఎదురకుండా ఈ ప్రసక్తే వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చింది వీళ్ళు గీత చదవరు మీరు గమనించరు లేదో గీత చదవరు ఎందుకంటే గీత చదివితే ఇప్పుడు ఒకటి అర్థం చూసుకోడు ఎందుకంటే అర్థం చూసుకుంటే ముఖం మీద ఎవేవో కనపడతాయి ఇష్టం ఉండదు అంజేద అర్థం చూసుకోడు అన్నట్టుగా ఉంటుంది గీత చదవరు ఒకవేళ గీత చదివిన గీత పారాయణ చేస్తారు కానీ దాన్ని లోపికి వెళ్ళారు ఒకవేళ అర్థం చూసుకున్నా ఇలాంటి శ్లోకాలని ఆ శ్రద్ధండే సత్వకం రాజస్వం తామసం అని చెప్పేసి భాష్యంజుకి వెళ్ళకుండా ముందుకు దాటించుకోవారు అలా కాకుండా దాన్ని జాగ్రత్తగా అధ్యయనం చేస్తాం అసలు శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు తెలుసుకున్నట్లయితే మనం వేసే వేషాలు దేవుడి పేరుతోటి టెంపుల్స్ కట్టుకుని అక్కడ పూజలు అవి చేస్తావు పెద్ద వ్యవస్థలు పెట్టుకుని మనం వేసే వేషాలు ఏవైతే ఉన్నాయో ఈ వేషాలన్నింటినీ కూడా ఇక్కడ తునా తున తున కింద ఖండించి పెడతారు అది అర్థం చేసుకోవాలి గవ్వలక్క కాశీ వెళ్తే గవ్వలక్క అని ఒకటి ఉంటుంది గవ్వలక్క పూజ ఉంటుంది గవ్వలక్క ఏంటి వాళ్ళ తలకాయ ఇప్పుడు ఈ దేవతలన్నీ సరిపడినట్టుగా గవ్వలు ఆ గవ్వలు ఎలా వేసి వేయటం దానికి ఈ గవ్వల దేవత ఒక ఆవిడ ఉంటుంది ఆవిడికి పూజ టెంపుల్ మన భక్తులందరూ అక్కడ తయారు అక్కడ దాంట్లో మళ్ళీ పూజారులు ఉంటారు ఇక్కడ ఎంత పెట్టు అక్కడ ఎంత పెట్టుకుని వాళ్ళు డబ్బులు ఆగుతూ ఉంటారు ముఖం మీదే కనపడుతూ ఉంటుంది డిసీజ్ అంటే ఇది కమర్షియల్ అని ముంగేటి కంకణమునకు అర్థమేలా అన్నట్టుగా ఎవడో వచ్చి చెప్పాలా ఇది కమర్షియల్ అయ్యా దీంట్లో భక్తి తక్కువను కామర్స్ ఎక్కువను అని ఎవడో మహాత్ముడు పై ఆకాశం నుంచి దిగొచ్చి నీకు చెప్పాలా నీకు బుర్రలేదు కనపట్టలేదు డిమాడ్ కోది ఆక్యా అలా ఉంటుంది సమాజం అలా ఉంటుంది ఎవడో వచ్చి చెప్పాలి ఎవడైనా వచ్చి చెప్పాడని కొన్ని వాళ్ళు తప్పు పట్టడం మళ్ళీ అదిగో ఇలా చెప్తున్నాడు కూడా ఎవడు చెప్తాడో ఎవడో చెప్పడం ఎవడు కూడా ఆలోచించి తెలుసుకోవాలి ఆలోచించడం మానేసి గుడ్డెద్దు చేలో పడేట్టుగా పోతూ ఎవడు చెప్తాడు ఇంకా నేను చెప్తున్నా సంతోషించక్షరక్ష పూజ అది విషయ రాజస్య రజోగుణముతో ఇంకా తామసం మరీ అధ్వాన్నం మరీ బ్యాడ్ తామసీ తమో నేరు వృత్త ప్రేత పిశాచాది పూజా విషయా ప్రేతములను పిశాచములను పూజిస్తాడు ప్రేతములను పూజ అంటే పితృదేవత పూజ కాదు పితృదేవత పూజతో దీన్ని కన్ఫ్యూజ్ చేయకూడదు పితృదేవత ఆరాధన చాలా విలువైన అది ఈశ్వరుని యొక్క ఆరాధనతో సమానం నిత్యకర్మది నిత్యకర్మతో సమానమైన స్థాయి దానికి కలదు నైమిత్తిక కర్మ నిత్య నైమిత్తికములోని కలిపి వాటిని లెక్క పెడతారు రెండు నిష్కామే నిత్య నైమిత్తికం ఎందుకంటే ఒకటి ప్రతిరోజు చేసేది ఒకటి అప్పుడప్పుడు చేసేది అనే తేడా తప్పిస్తే రెండు కూడా ఈక్వల్లీ డ్యూటీస్ అండ్ ఈక్వల్లీ ప్రెషర్స్ ఈక్వల్లీ సాత్విక్ వన్ మస్ట్ డూ దాన్ని ప్రేత పూజ అనుకోండి పితృపూజ వేరు ప్రేత పూజ వేరు ప్రేత పూజ అంటే ఏంటంటే ఇలాంటివి ఉన్నాయి వాడు ఏం చేస్తాడు అంటే గదిలో చీకటి గదిలో పెడతాడు అక్కడ దీపం పెడతాడు అక్కడేవో ఈ కుంకమ్ తోటి ముగ్గులోవి వేస్తాడు ఏవో పిచ్చి పిచ్చి బొమ్మలు అవి గీస్తాడు ఓ మండలం అంటాడు దానికేమో ఎక్కడ ఏదో డయాగ్రమ్ ఏదో పెడతాడు దానికి ఏమో కుంకము పెడతాడు తర్వాత నిమ్మకాయ కోసి దానికి కుంకమ్ పెడతాడు గుమ్మరికాయ పగల కొట్టి దానికి కుంకం పెడతాడు ఇలాంటి ఒక కట్టెపుచ్చుకుని వాయిస్తే కానీ అసలు బాగుపడతారు ఎవడైనా ఇలాంటి వేషాలు వేయకుండా ఉండడం నిమ్మకాయలు పోయడం గుమ్మిడికాయలు పగల కొట్టడం కొబ్బరికాయలు నేల మీద పగల కొడుతూ ఉండడం అలా చేసినప్పుడల్లా మూడేసి నాలుగేసి చిన్నపిల్లలు దత్తంతో కుట్టి వాళ్ళు చూడండి అలా కుట్టి వాళ్ళు ఎవడైనా వస్తే వీళ్ళు ఏమైనా బాగుపడతారేమో మనకు ఈ వేషాలన్నీ కట్టి పెట్టాలి ఇవన్నీ కూడా ప్రేత పూజా లక్షణాలు ఆ కుంక ఏం పెడతాడు అంటే దానికి రక్తత్వాన్ని ఆపాదించడం కోసం పెడతాడు అది రక్తంకలాగా భాషించాలి సో వాడికి పర్మిషన్ ఇస్తే ఏ కోడినో పీచుని రూపుతాడు కూడా యూ వాంట్ హెజుకేట్ ఆ రక్తము కావాలి దానిక దానికి ఏదో చెప్తాడు ఏదో రక్తం ఉంచగానే దేవత సంతోషించదేదో కన్సల్ట్ చేసి వచ్చినట్లు చెప్తాడు తమో గుణం అలా ఉంటుంది సో ప్రేతములో ఆ చీకటి గదిలో నీవు ప్రేతాన్ని పిలువు ఆ ప్రేతం చేత నీకు రాయిస్తానని అంటాడు వెయ్యి రూపాయలు ఫీజు ఆ చీకటిలో టేబుల్ అది వేస్తాడు అక్కడ పలకా అది పెడతాడు నీ ప్రశ్న పలక మీద రాస్తే ఆ ప్రేతం వచ్చి ప్రశ్న మళ్ళీ పలకం మీద సమాధానం రాస్తుంది ఎరుగుద్రైటువంటి విన్నారా ఇది కాలిఫోర్నియాలో కూడా ఉంది క్యాలిఫోర్నియాలో హండ్రెడ్ డాలర్స్ ఇది ఉంది ఒకడు నా దగ్గర చెప్పాడు కాలిఫోర్నియాలో ఇలా ఉంది నేను అటెండ్ అయ్యాను అని దాని గురించి చెప్పాడు దాని గురించి ఎలా చెప్పాడు అదేదో ఒక వ్యాలిడ్ ప్రొసీజర్ లాగే చెప్పాడు నేను అడిగాను నువ్వే నువ్వు అసలు ఇక్కడ ఆశ్రమానికి వచ్చావు ఎవరికి నీ కనెక్షన్ అడిగా అంటే నేను మూడేళ్లు వేదాంతంగా అంటే నేను చెప్పాను శరం కర్ణాహాయం చెప్పాను నేను డైరెక్ట్ గా చెప్పాను ఎస్టే టూస్టేదా ఒకవైపున ఐ స్టడీడ్ వేదాంత ఫర్ త్రీ ఇయర్స్ అంటాం నీ గురువులకు కూడా అది అమర్యాద ఆ వేదాంత చెప్పిన వాళ్ళకి అది చెడ్డ పేరు అంటావు ఇంకోవైపున ప్రేతం వచ్చి నువ్వు పలక మీద రాస్తే ప్రేతం వచ్చిన సమాధానం ఇచ్చిందా నీకు యా హోదా ఇంకో వెళ్ళి మెడికల్ ఒక ఫిజిషియన్ ని సైకాట్రిస్ట్ ని కన్సల్ట్ చేసుకోకపోయి యూ డిజర్వ్ దాట్ ఇటువంటి మూర్ఖత్వము అంధవిశ్వాసములు చాలా తప్పు ఇటువంటి ప్రేత పూజలు చేస్తున్నాడంటే తమో గుణం అంటే అర్థం ఏంటి తమో గుణం అంటే అర్థమేంటి వాడికి అసలు ఇక్కడ లోపల ఏమీ లేదని అర్థం ఈ డెప్పంతా ఖాళీ అని అర్థం నో అజ్ఞానం తర్వాత పిశాచ పూజ పిశాచ పూజలు చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ పిశాచ పూజలు ఇక ఈస్ట్ కోస్ట్ లో పాపులర్ ఇంగ్లాండ్ లో ఇక్కడ అక్కడ కొద్దిగా ఉంటారు ఈస్ట్ కోస్ట్ లో పాపులర్ ఒరిస్సా బెంగాల్ ఆ ఏరియాస్లో బాగా పాపులర్ కొద్దిగా గొప్ప కాశీలో కూడా కనపడుతుంది అఘోరీలని ఈ మధ్యన ఈ అఘోరీలు చేసే పిశాచాల పూజని వాడెవడో ఒక వాళ్ళందరూ స్టడీ చేస్తారు వాళ్ళు కదా ఎఫర్ట్ వాడు ఒకడు రజలాన్నో ఏదో ఉంటాయి ఒక ఇటు కూర్చోండు ఇటు కూర్చోండు ఇలా ఇటువైపు కూర్చోండి వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు లేదు ఉన్నాడు వాడు హీ విల్ టేక్ డాక్యుమెంటరీస్ డాక్యుమెంటరీ మూవీ మేకర్ అలా వెరీ పాపులర్ సో అఘోరీస్ట్ ఇన్ హిందూయిజం అనే టాపిక్ మీద వాడు డాక్యుమెంటరీ తీశాడు ఆ డాక్యుమెంటరీ సిఎన్ అండి హాఫ్ అన్ అప్పుడు అమెరికాలో ఈమెన్షన్ జస్ట్ టూ మంత్స్ బ్యాక్ అమెరికాలో ఉండే హిందూ గ్రూప్స్ అన్ని కూడా మీద బాగా గట్టిగా ప్రొటెస్ట్ చేశారు మీరు హిందూయిజం అంటే ఇదే హిందూయిజం దిస్ ఇస్ ది దిస్ ది డ్రైనేజ్ ది ఆస్పెక్ట్ ఆఫ్ హిందూయిజం డ్రైనేజ్ లో ఎలా అయితే కల్తీ అంతా పోస్తారో అలాగే డస్ట్బిన్ అండి హిందూయిజం లో ఉండే డస్ట్బిన్ లోకి వెళ్లి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ లోకి వెళ్లి అక్కడ ఉన్న మురికంతా తీసుకొచ్చి మీరేమో ప్రజెంట్ చేసి హిందూ ఇజం యొక్క పేరు తీసేసుకున్నారు మీరు ఈ విధంగా సీఎన్ఎం చేయవచ్చునా అని అక్కడ ఉండే అమెరికన్ గ్రూప్స్ చాలా గట్టిగా ప్రొటెస్ చేశారు అందులో అప్పుడే ట్రంప్ నెగ్గినప్పుడు ప్రచారం చేశారు ఒకవైపున ట్రంప్ నెగ్గి నరేంద్ర మోడీ గారిని అతనే ప్రశంసించి ఉన్న సందర్భంలో హిందూస్ అక్కడ ఉన్న హిందూస్ ట్రంప్ను సపోర్ట్ చేశారు కొంతమంది ఆ శలభ ట్రంప్ను సపోర్ట్ చేశారు అలాగా అడ్మినిస్ట్రేషన్లో హిందూ గ్రూప్స్కి విలువ పెరిగి ఎంతో మంది హిందూస్ అక్కడ ఉన్న వాళ్ళని అడ్మినిస్ట్రేషన్లో తీసుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ యుఎన్ అంబాసిడర్ ఈజ్ ఎ హిందూ ఉమన్ ఇటువంటి సందర్భంలో ఒకవైపు అడ్మినిస్ట్రేషన్లో హిందువుల యొక్క ప్రతిష్ట పెరుగుతుండగా మీరు అసూయతోటి ఈ పని చేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము అని సిఎన్ఎన్ మీద పెద్ద ప్రొటెస్ట్ చేశారు ఇంతటి దాంట్లో నేను చూశాను అప్పుడు సో ఇంత దాంట్లో ఏం చూపిస్తాడంటే ఈ రెజ్లాన్ అనేవాడు ఈజ్ ఏ ఫిలిం మేకర్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ వీడు అఘోరీ బాబా దగ్గరికి వెళ్తాడు అఘోరీ దగ్గరికి వెళ్ళాలంటే ఆ డ్రస్ వేసుకోవాలి వీడు వేసుకుంటాడు వీళ్ళంతా పూసుకోవాలి ఆ చితి చితాభస్మాన్ని పూసుకోవాలి పూసుకుంటాడు తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే కానిబల్స్ కింద ఉంటారు శవాన్ని శవం నుంచి వచ్చేటువంటి ఆ శవభాగములు కపాలను ఎదుర్కొండ పెట్టుకుంటాడు ఎదుర్కొండే కపాలను పెట్టుకుంటాడు ఏదో మన వాళ్ళు ఎదుర్కొనే శివలింగాన్ని పెట్టుకుని అభిషేకం చేసినట్టుగా అది వారికి ఆ కపాలము పవిత్రమైన వస్తువు అది పెట్టుకుంటాడు తర్వాత మాంస భక్షణం చేస్తాడు శవాల మీద కూర్చుని జపాలు చేస్తాడు ఇవన్నీ ఇలాంటి పూజలు చేస్తాడు అదంతా దానికి మళ్ళీ దానికి ఒక ఫిలాసఫీ అఘోదీ ఫిలాసఫీ ఇదంతా చాలా విదూరంగా ఉంటుంది ఇటువంటి పూజలు చేయకూడదు శవకి బాలాత్కని అలాంటి ఇలాంటి వేషాలు కూడా వేస్తారు అంటే శివుడి కళ్యాణం చేరు పెట్టి భారాత్ భారాత్ అంటే ఊరేగింపు ఆ ఊరేగింపులో విశాచాలు ప్రేతాలు అవన్నీ పెట్టుకుని ఊరేగింపు వదిస్తారు దానికి తగిన పురాణాలు ఉన్నాయి ఆ పురాణాలలో అన్నీ పట్టుకొచ్చి ఇలాంటి వేషాలు వేస్తారు అవి అథెంటిక్ పురాణాలు కాదు సో అంటే గీతాకాలం నాటికి శంకరుల కాలం స్పష్టంగా వీటిని తప్పుగా పరిగణించి రికార్డు చేసి పెట్టారు అయినా అవి కంటిన్యూ అవుతూ ఉంటాయి కానీ మనం మాత్రం తెలుసుకుని వాటికి దూరంగా ఉండాలి రేత పిశాచాది పూజ చాలా శ్రద్ధగా చేస్తారు వాళ్ళు అలా మీరు అంత శ్రద్ధగా చేయలేరు మీరు ఏదో రాముడి పూజ సత్యనారాయణ వ్రతమో చేస్తే వాళ్ళు చేసినంత శ్రద్ధగా మీరు వాళ్ళు తిండి చెప్పాలి లేకుండానే చాలా శ్రద్ధగా చేస్తారు చూసి మీరు మురిసిపోకూడదు దాని వెనక్కాల ఆ శ్రద్ధ వెనక్కాల ఏముందో చూసుకోవాలి త్రివిధ అయిపోయిందా ఇంకా లేదు ఏం త్రివిధ సో ఈ విధముగా ఈ శ్రద్ధ మూడు రకములుగా ఉన్నది తాముచ్యమానా శ్రద్ధాం అటువంటి శ్రద్ధ గురించి నీకు నేను చెప్తున్నానయ్యా విను అని తామసీ చేతి కామంటే ఇప్పుడు చెప్పబడుతున్న శ్రద్ధను గురించి శృణు వినుము నేను ఎలాగే వింటున్నాడు కదా మళ్ళీ శృణు అండవు ఎందుకంటే కొంచెం సావధానంగా విను అని అభిస్తాయి త్రివిధవతి దేహిం సా స్వభావ రాజసి చైవ తామీ చేతి తాం సత్వాను సర్వ శ్రద్ధ శ్రద్ధ్రద్ధ సహస్ ఈజ్ ఫిలసాఫికల్ స్టేట్మెంట్ ఒక పర్టికులర్ పూజ గురించి చెప్పే వాక్యం కాదు హ్యూమన్ సైకాలజీ మీద ఒక స్టేట్మెంట్ ైకాలజీ అసలు చాలా మంది ఏమనుకుంటారంటే ఈ శ్రద్ధ అనేది పూజాది చేసి వాళ్ళకి మాత్రమే ఉంటుందని అనుకుంటారు ఏదో దేవాలయాలకు వెళ్ళి అయితే నదీ స్నానాలు దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉంటారు జనాలు వాళ్ళకే శ్రద్ధ ఉంటుంది మిగతా వాళ్ళకి లౌకికమైన వ్యవహారాల్లో ఉంటారు వాళ్ళకి శ్రద్ధ ఉండదు అని జనరల్ ఒపీనియన్ ఆ ఒపీనియన్ తప్పు అందరికీ శ్రద్ధ ఉంటుంది ఇప్పుడు హై స్కూల్ కాలేజీలో యూనివర్సిటీలో చదువుతున్నాడు అనుకోండి ఒకడికి ఫస్ట్ క్లాస్ లో అన్ని పీరియడ్స్ అటెండ్ అవుతారు మనం ఏమంటాం వాడు శ్రద్ద గలవాడు అంటాం సినిమాల తిరిగి వెళ్తా ఇటు తిరుగుతూ బేవారస్సు ఏదో కాదు సో బేఫికార్ ఏదో అలా రోడ్లం పట్టు తిరుగుతూ సరిగ్గా చదవడు పరీక్ష ఫెయిల్ అవుతూ ఉంటాడు మనం ఏమంటాం వీడు శ్రద్ద వీడికి శ్రద్ద లేదు అంటాం అది తప్పది వాడికి శ్రద్ధ ఉన్నది వీడికి శ్రద్ధ ఉన్నది లేదా వాడి శ్రద్ధ చదువు మీద ఉన్నది వీడి శ్రద్ధ సినిమాల మీద తాతావుల మీద కందనాలాడ్డం మీద ఉంది ప్రతి వాడికి శ్రద్ధ ఉంటుంది ఎందుకంటే శ్రద్ధామయోయం పురుష ఈ మనిషి ఉన్నాడు చూసారా వీడి శ్రద్ధతో తయారయ్యాడు శ్రద్ధ వలన తయారయ్యాడు శ్రద్ధ లేకపోతే అసలు వీడు తయారయ్యేవాడు కాదు మనిషి శ్రద్ధతోటి తయారయ్యాడు ఆ శ్రద్ధ నుంచే అయితే మరి ఆ శ్రద్ధ ఎటువంటి శ్రద్ధ అంటే వాడి స్వభావాన్ని పట్టుకుంటుంది లోపల ఉండే సత్వము అంటే అంతఃకరణము అని అర్థం సత్వగుణం కాదు సత్వము అంటే అంతఃకరణం ఆ సందర్భానుసారంగా అర్థాలని చూసుకోవాల్సి ఉంటుంది ఆ సత్వము వాడి అంతఃకరణములో సాత్వికమైన అంతఃకరణం అనుకోండి ఆ శ్రద్ధ సాత్వికంగా ఉంటుంది దీనికి నేను చెప్పేందుకు దృష్టాంతం నీళ్లు ఉన్నాయి ఆ నీళ్లలో ఏదో వేశారు ఏది వేశారు అంటే పానకం బెల్ల పా బెల్లం వేస్తారు వేస్తే అది పానకం మిరియాలు వేస్తారు కషాయం పాయిజన్ వేసారు విషం నీరు అదే సేమ్ నీరు శ్రద్ధ లాంటిది శ్రద్ధ ప్రతివాడికి ఉంటుంది దాంట్లో ఏం పడుతుంది బెల్లం పడుతుందా లేకపోతే మిరియాలు పడుతున్నాయా లేకపోతే పాయిజన్ పడుతుందా చూసుకోవాలి ప్రతి వాడికి శ్రద్ధ ఉంటుంది సో సర్వస్వ శ్రద్ధ మరి ఆ శ్రద్ధ ఎలాంటి శ్రద్ధ ఉంటుంది హే భారత అర్జున ఎలాంటి శ్రద్ధ ఉంటుందా అంటే వాడి అంతఃకరణాన్ని బట్టి వాడు అంతఃస్కరణంలో సత్వగుణము ప్రధానముగా ఉందనుకోండి సాత్వికమైన శ్రద్ధ అవుతుంది రజోగుణం ప్రధానంగా ఉంటే రాజసమవుతుంది తమోగుణం ప్రధానంగా ఉంటే తామసం అవుతుంది శ్రద్ధ ఇప్పుడు వుద్ధన్నే లేచి సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి అర్ధం అధిస్తున్నాడు అనుకోండి వాడి శ్రద్ధ ఏమిటి సాత్విక్రద్ధ వద్దన్నే లేచి కాఫీకాయ న్యూస్ పేపర్ అనుకోండి వాడి శ్రద్ధ రాజశ్రద్ధ వద్దన్నే లేచి కుక్క మెంట పోతున్నాడు అనుకోండి వాడి శ్రద్ధ తామశ్రద్ధ మీకు ఊరికే దృష్టాంతం కోసం చెప్తాను లైక్ దాట్ కాబట్టి ఎవరి శ్రద్ధ వాడు అందరికీ శ్రద్ధ ఉంటుంది శ్రద్ధామయోయం పురుష సో ఆ శ్రద్ధ అన్నది సత్వమునకు అనురూపముగా ఉండును సత్వము అంటే సత్వము అంటే అంతఃకరణము అని అర్థం దానికి అనురూపముగా అను ఇప్పుడు ఏమన్నా సంస్కారాలు వాడుకుంటాయి ఒకటికి జామ దాన్ని పోసి దాంట్లో జీలకరకాలమును ఉప్పు కలుపు నింపుడు కూడా సంస్కారం అలా ఉంది మనం ఏం చేస్తాం అది పండుతే జోట్లో వేసుకుంటే స్వీట్ తక్కువ ఉంటుంది దానికి ఉండి టేస్ట్ దానికి ఉంటుంది ఒక పరిమళం కూడా ఉంటుంది అది ఫైబర్ ఉంటుంది ఆరోగ్యానికి మంచిది అలా తిన్నారనుకోండి అది సాత్వికమైన తిండి దానికి జీర్క ప్రకారం షుగర్ ఉప్పు వేశారనుకోండి దాన్ని ఏమంటారు రాజసమైన తిండి దాన్ని ముగ్గ పెట్టి లేకపోతే బాగా మగ్గిన తర్వాత తిన్నారనుకోండి దాన్ని ఏమనాలి పులిహార రాజసం పులిహార అవడానికి రాజసం దాన్ని గిన్నె నిండా నింపి మూత గట్టిగా పెట్టి అలాగ అట్టి పెట్టేసి పన్నెండు గంటలో ఎనిమిది గంటలో అలా అట్టి పెట్టేసి అంటే దాంట్లో సమ్ కైండ్ ఆఫ్ ఫెర్మెంటేషన్ లాగా అవుతుంది ఆ పులిహారకు ఒక టేస్ట్ టేస్ట్ మారుతుంది పరిమళం కూడా మారుతుంది అది ప్రేమగా భక్షించారు అనుకోండి దాన్ని ఏమంటారు బిగిన్ విత్ రాజసము ఇందులో కూడా అనేక రకాలు తమ గుణ ప్రధానంగా ఏది ఉండకూడదు మనిషి శ్రద్ధతో తయారవుతాడు శ్రద్ధామయ అంటే శ్రద్ధా వికార శ్రద్ధ నుంచే వీడు నిర్మాణం అవుతాడు ఎవడి శ్రద్ధ వాడిది యోయ శ్రద్ధ సేవ సహ ఇప్పుడు వాడి వాడి శ్రద్ధ సాత్వికము కాకపోతే వాడి నుంచి మనం సత్ప్రవర్తన్ అనే అపేక్షించరాదు వాడి శ్రద్ధల్లా ఏడిచింది మనం ఏం చేస్తాం దానికి అరే వీరికి పూజించడానికి ఇంక ఈ దేవత తప్ప ఇంక వేరే దేవత ఏం అంటే యోగ శ్రద్ధ సహే వాడి శ్రద్ధలా మనం ఏం చేస్తాం మంత్రజపం చేయాలంటే పూర్ణ శివారు పవిత్రమైన మంత్రము తారక మంత్రము అంటారు అయితే రామ మంత్రము లేకపోతే వాసుదేవ మంత్రము కృష్ణ మంత్రము ఇవి ఉన్నాయి కదా ఇవి చాలా ఏదో పట్టుకొస్తాడు ఎక్కడి నుంచో మంత్రశాస్త్రంలో చెప్పాడు అంటాడు అన్ని మంత్రశాస్త్రంలోనే చెప్పారు నాకు తెలిసి మంత్రశాస్త్రం అంటూ వేరే శాస్త్రం ఒకటి లేదు కానీ మంత్రశాస్త్రం అంటూ ఒకటి అది మేము బాగా అధ్యయనం చేసామని కొంతమంది ఆ రకంగా లోకము చలామణి అవుతూ ఉంటారు వ్యాకరణ శాస్త్రం ఉంది న్యాయశాస్త్రం ఉంది సాంఖ్య శాస్త్రం ఉంది కానీ మంత్రశాస్త్రం అంటూ ఏమీ లేదు ఉడికే అలా పెట్టడం మంత్రశాస్త్రం అన్నాం వీటి చదివింది కాదు పెట్టింది కాదు ఏదో అలా అన్నాం అంటే లోకం ఏమిటి అబో వీటి శాస్త్ర పండించారని అనుకుంటాం అలా దే ఏదైనా ఉండు ఉండొచ్చు కూడా ఏదో గుడ్ హెవ్ సో మొత్తానికి యోయ శ్రద్ధ సహ వారి శ్రద్ధ మనం ఏం చేస్తాం ఇప్పుడు కొంతమంది ఉన్నారు నేను చూసి ప్రేమగా చెప్తాను ముందు వాళ్ళు వినరు కొంచెం కరుపుగా కూడా చెప్తా అయినా వినరు ఇప్పుడు ఏమనుకోవాలి ఇప్పుడు ఒక మనిషి ఉన్నారు లావుగా ఉంటారు అంటే ఉండవలసిన వెయిట్ కంటే ఎక్కువ వెయిట్ ఉంటుంది డయాబెటీస్ ఉంది పిలుసు వేసుకుంటూ ఉంటారు మీరు రెండు పనులు చేయండి రెండు పనులు చేయండి అన్ని ఆ భోజనాన్ని మార్పు చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ అలాగే ఎప్పుడు మీరల్లా సోఫాలో కూర్చుని ఉండద్దు అప్పుడప్పుడు లేచి ఇటు నడవండి నాతో పాటు రండి నా నష్టాల నేను నడిచిన సేపు నడవండి అని రెండు నేను చెప్తాను చెప్పాను ప్రేమగా చెప్పాను కరుకుగా కూడా చెప్పాను అయితే అది చెప్పి ఈ రెండు చేయడానికి సిద్ధంగా లేరని నాకు అర్థమైంది నాకు అర్థం అవడానికి టైం పట్టింది అట్లీస్ట్ సమ్ హాఫ్ అ డజన్ టైమ్స్ మీట్ అయ్యి రెండు మూడు సార్లు చెప్పిన తర్వాత నాకు బురదకి ఒక పాయింట్ సెటిల్ అయింది ఎందుకంటే యో ఎట్ శ్రద్ధ ఐ కుడ్ నాట్ పుట్ ఎనీ సెన్స్ ఇన్ టు దట్ హెడ్ ది పర్సన్ కంటిన్యూస్ టు స్టిచ్ సోఫా ఫోల్ డే అండ్ కంటిన్యూస్ టు ఈట్ ద సేమ్ ఫుడ్ డే ఆఫ్టర్ డే అండ్ డయాబెటీస్ వస్తుందంటే కంట్రోల్లో ఉంది వాటి మెయిన్ బై దాట్ కంట్రోల్లో ఉందంటే అర్థం ఏంటో తెలుసిన పిల్లు వేసుకున్నప్పుడు అది కంట్రోల్లో ఉందని అర్థం దాట్ ఈస్ నాట్ కంట్రోల్ అది కంట్రోల్ ఎలా అవుతుంది తర్వాత పిల్లుకి టాలరెన్స్ వచ్చేస్తుంది మూడు నాలుగు ఏళ్ళు అయినప్పటికీ ఆ పిల్లుకి టాలరెన్స్ వస్తుంది అంటే ఒక పిల్లు పనికిరాదు రెండు పిల్లులు వేయాల్సి ఉంది ఆ ఓ స్టేజ్ వచ్చేటి దీన్ని ప్రజ్ఞాస్తిష్టం కాదు అంటే రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉంటుందో చెప్పేసేయచ్చు రెండు పిల్లులు పనికిరావు ఇప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది ఒక ఇంజక్షన్ కూడా చేయాల్సి ఉంటుంది తర్వాత రెండు ఇంజక్షన్లు చేయాల్సి ఉంటుంది తర్వాత భోజనం చేసినప్పుడు అలా ఇంజక్షన్ చేయాలి అంటే బ్రేక్ఫాస్ట్ కో ఇంజక్షను లంచ్ కో ఇంజక్షను డిన్నర్ కో ఇంజక్షన్ చేయాలి ఆ తర్వాత డయాలసిస్ చేయడం ప్రారంభం అవుతుంది డయాలసిస్ లో కూడా ఇనిషియల్ గా పెరిటోనియల్ చేయాల్సి చేయాల్సి ఉంటుంది కొంతకాలం ఎప్పుడు పెరిటోనియల్ డయాలసిస్ ఆ మెంబరే అది ఇట్ బికమ్స్ ఇన్ ఎఫెక్టివ్ రెండేళ్లతో పెరిటోనియల్ నడుస్తుంది ఇంకా పెరిటోనియల్ డయాలిసిస్ పనికిరాదు అప్పుడు హిమోడయాలిసిస్ లో ఏదో చేయాల్సి ఉంటుంది ఇట్ ఈస్ లైక్ దాని ఫైన్ దెన్ హిమోడయాలిసిస్ కూడా పని చేయని స్థితి నిర్మాణం అయ్యి మనిషి కోమాలు ఒక్కండి ఇట్ ఈస్ ఎ వెరీ బ్యాడ్ పార్ట్ యూ కెన్ పుల్ ఇట్ బ్యాక్ నావ్ యూ కెన్ పుల్ ఇట్ బ్యాక్ నేను చెప్పింది లైఫ్ స్టైల్ బేస్డ్ వ్యాధి గురించి చెప్పా లైఫ్ స్టైల్తో సంబంధం లేకుండా వచ్చే వ్యాధి విషయంలో ఇప్పుడు నేను చెప్పింది పనికి రాదు దాని పరిస్థితి వేరే సజెషన్స్ని కన్సల్ట్ చేస్తే నేనేం లేదు వా డాక్టర్ని కాదు కదా ఉడికే మనిషిలో ఉండే సోమరితనం ఎలా ఉంటుందో దానికి దృష్టాంతంగా చెప్పాను కాబట్టి తెలుసుకోవాలి ఆచరించాలి వాడు తెలుసుకోడు తెలుసుకున్నది ఆచరించడు దాని పేరు తమో గుణం తెలుసుకోవాలంటే తత్వం ఉండాలి ఆచరించాలంటే రజస్సు ఉండాలి వాడిలో తత్వము లేదు రజస్సు లేదు తామస్సు లేదు వాడు తెలుసుకోడు ఆశ్చర్యించాడు అలాగే ఉండుకుంటాడు అలా ఎండుకున్నాడండి వాడు ఈ స్త్రీని ఎలా హార్హిస్తాడు ఈ అర్షి తమను తామే ఇంత హాని చేసుకుంటున్నారు ఏమిటి అంటే యోయ శ్రద్ధ ఎవర శ్రద్ధ వాళ్ళది వాళ్ళని మీరు మార్చలేరు ఎర్ల వాళ్ళంతటా వాళ్ళు ఒక వివేకాన్ని తెచ్చుకుని మారాలి వాళ్ళు తెచ్చుకోరు వాళ్ళు వివేకం ఇటువైపు ఉంటే వాళ్ళు అక్కడ పోతారు ఇక్కడ మంచి పాఠం అవుతుంటే ఈ చెవి మూసేసుకుని అద్దె వెళ్తారు ఫాలో ఎనీథింగ్ మానవులు అలా ఉంటారు సా ఏమం త్రివిధీ సో ఈ శ్రద్ధ అనేది ఈ విధముగా మూడు రకములుగా నున్నది విశిష్ట సంస్కారోపేతాంతఃకరణానురూపా కాబట్టి ఇప్పుడు సత్వశబ్దానికి అర్థమేమిటి విశిష్ట సంస్కారోపేతాంతఃకరణము అని తెలిసింది కదా అనురూప పక్కన అనురూప వచ్చింది అంతఃకరణము లోపల ఒక సూక్ష్మమైన ఒక ఇంద్రియము గలదు కానీ అంతఃకరణం కరణము అంటే ఇంద్రియం బయట ఇంద్రియాలు మనకి తెలుస్తూ ఉంటాయి కన్ను చెవి ముక్కు ఈ బయట ఇంద్రియాలని జగత్తుని తెలుసుకుంటూ ఉండే లోపల ఉండే ఇంద్రియమునకు అంతఃకరణము అని పేరు దానికే మనస్సు ఉంటారు దాని ఫలానా ఫలానా ఫలానా విశిష్టానికి అర్థమని సంస్కారములు నిండి దాని పేరు సత్వం దానికి తగ్గట్టుగా వీడి శ్రద్ధ ఉంటుంది ఆ అంతఃకరణలో మంచి సంస్కారములు పడ్డాయి అనుకోండి బీజాలు పడ్డాయి అవి బాగా పెరిగి పెద్ద అయ్యాయి అనే వాడికి తెలుస్తూ ఉంటుంది ఇది సత్వము ఇది తమస్సు ఇది శాస్త్రీయము ఇది అశాస్త్రీయము అన్నీ అలాగా పదార్థములన్నీ స్పష్టంగా తెలిసినట్టుగా తెలుస్తూ ఉంటాయి అటువంటి అంతస్కరణమును సాత్విక అంతస్కరణము అంటారు ఇంకో అంతఃస్కరణలో వాడికి తిండి మీద భోగాల మీద డబ్బు మీద వెర్రి ప్రశ్న ఉంటుంది వాడి మూడింటి కలగొడుతూ ఉంటాడు ఎప్పుడు తిండి దృష్టి ఉంటుంది అది సమస్త అది ఎప్పుడు డబ్బు దృష్టి భోగ దృష్టి ఎక్కువగా ఉంటుంది అప్పుడప్పుడు దేవుడు దెయ్యం అంటూ ఉంటాడు ఎంత ఉంటాడు దేవుడు పూజ ఉంటాడు మధ్యలో సెల్ ఫోన్ తీసి మాట్లాడేసి మళ్ళీ పూర్తి చేస్తాం కాబట్టి ఊరికే అలాగా దేవుడని ఊరికానంత మాత్రాన అంతఃకరణం అంత సత్వం అనుకోవడానికి లేదు కామ్యకర్మల మీద శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది దేవుళ్ళు అందరూ ఉన్నది ఎందుకంటే మన కోరికలు తీర్చడానికి అక్కడ ఉన్నారు అనే ఒక పెద్ద నిశ్చయంలో వీళ్ళు ఉంటారు అనుభూతి స్వరూపాచార్య అని ఒక ఆయన ఉన్నాడు మరి ఆచార్యులు ఉంటారు ఆయన మాండూక్యానికి ఒక చిన్న వ్యాఖ్యానం ఉంటారు సార్ ఆ వ్యాఖ్యానాన్ని మైలాపూర్ సాంస్కృతిక కళాశాల వాళ్ళు సంస్కరించి పబ్లిష్ చేశారు ఆ పుస్తకం నేను సంపాదించాను దాంట్లో ఆయన అస్తడు ఆయా దేవతలు మన కోరికలు తీర్చడానికే ఉన్నారు అని వీళ్ళు ఆ త్వరంలో ఉంటారు ఈ రాజస్సులు ఆ విధంగా దేవతలు కోరికలు తీర్చుతారని అనుకోవటం వీళ్ళ అజ్ఞానము ఎందుకంటే దేవతల ఆ విధంగా పూజ చేసిన ప్రతి వాడికి కోరికలు తీర్చుకుంటూ పోతూ ఉన్నట్లయితే ఈ భక్తులలో ఆపదలు కలగడానికి వీలు లేదు కానీ కలుగుతూనే ఉన్నాయి కదా అలా రాసేడా ఇప్పుడు సంస్కృతంలో ఉన్నాయి సంస్కృతంలో ఉంది కాబట్టి పది మందికి తెలియలేదు దాన్ని అనువాదం చేసి పబ్లిష్ చేసిన అరెస్తే జనాలు జుక్కు ఉంటుంది అలా రాసించడం భక్తానామతి విపత్తి దర్శనా ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఏంటన్నమాట వాళ్ళు ప్రాచీనులు సత్యాన్ని పలకడానికి వాళ్ళు ఎప్పుడూ అసలు సిజిచేట్ చేయరు పలికేస్తారు అభిషించి సహా మాంధ్యమే చెప్పారు మీకు ఆ తత్వం తెలిసినప్పుడు నువ్వు అభిశంకిత ఎటువంటి శంక లేకుండగా నువ్వు చెప్పుకుంటూ పో అని దాంట్లో రాశారు పాండిత్యంలో వైచస్ ప్రకరణంలో ముప్పైవ శ్లోకం అక్కడ అంటే వేదమంత్రం ఉంటుంది ఈ వేదమంత్రానికి నువ్వు నీకు తెలుసున్నటువంటి తత్వానికి తగ్గట్టుగా దాన్ని నువ్వు వ్యాఖ్యానం చేసుకుంటూ పో శంకించవద్దు అని అక్కడ ఈయన ఈ అనుభూతి స్వరూపాచార్య అంటాడు నువ్వు వేద కింకనుడవు కావద్దు అలాగే వ్యాఖ్యాన కింకనుడవు కావద్దు నువ్వు ఇండిపెండెంట్ థింకింగ్ అలవరుచుకో అని రాసిపెట్టారు గౌడపాదాచార్యులు రాశాడు ఆ మాట భాష్యకారులు దాన్ని వివరించారు ఈ అనుభూతి స్వరూపాచార్య దాన్ని సపోర్ట్ చేస్తూ వ్యాఖ్యానం రాశాడు ముగ్గురు మహాత్ములు మూడు వేర్వేరు కాలమునకు చెందిన వాళ్ళు అంత సైంటిఫిక్ గా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యను రూపం పోలిస్తే ఈనాడు లోకంలో ప్రచారం చేసే వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ పిగ్నిస్ట్ బిఫోర్ దా లైక్ పిగ్నిస్ట్ వీళ్ళ పాండిత్యం వీళ్ళ చదువు కూడా చాలా అల్పమైనది ఎంత పెద్ద సారములు సో ఆ సంస్కారములు యోగ్యమైన సంస్కారముల అంతఃకరణలో ఉన్నట్లయితే వాడు సరిగ్గా తెలుసుకుంటూ ఉంటే వాడు సత్వగుణముతో నిండిన శ్రద్ధ అదేమీ లేకుండా కేవలము కోరికలు భోగాలు అక్కడి నుంచి నేను డైరెక్స్ అయిన అక్కడ కూర్చున్నాను కేవలం కోరికలు భోగాలు ఉన్నాయి ఆ కోరికలు తీర్చడానికి దేవతలు ఉన్నారు ఈ పూజలు చేసిస్తే ఆ కోరికలు దేవతలు తీర్చేస్తారు మీరు డబ్బు సంపాదించాలంటే కష్టపడి అక్కర్లేదు అక్కర్లేదు అలా నా పూజ చేస్తే చాలు ఎలా ఉండదు ఈ రకమైనటువంటి ప్రచారం చేస్తారో ఈ రకంగా ఎవరైతే భావన చేస్తారో శ్రద్ధ ఉంటుంది వాళ్ళకు కూడా కానీ ఆ శ్రద్ధ రాజస శ్రద్ధ రామస శ్రద్ధ అంటే వాడు తెలుసుకోడు తెలుసుకున్నది ఆచరించడు రెండూ చేయడు ఆచరిస్తే రాజసం తెలుసుకుంటే సత్వం వాడు రెండూ చేయడు వాడి దృష్టే ఎప్పటికీ ఎలా ఉంటుందంటే పిండి మీద దృష్టి ఉంటుంది తెలుసుకోవడానికి శ్ర విరోధం జ్ఞానాన్ని విరోధిస్తాడు జ్ఞాన శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు జ్ఞానం అంటే ఒక రకమైన హాస్టిలిటీ డెవలప్ చేసుకుంటాడు తర్వాత ఈ ప్రేత పిశాచములు వైపు పోతూ ఉంటాడు వామాచారం వైపు పోతాడు వామాచారానికి అంకితమైపోయిన పీఠాలు కూడా ఉన్నాయి లోపల వామాచారం వైపు పోతూ ఉంటారు తర్వాత అయోగ్యములైన పదార్థములను సేవిస్తాడు సురాపాలను విత్యాదులను దేవతా పూజ పేరుతో కూడా సేవిస్తారు ఇలాంటి వేషాలన్నీ వేసి వాళ్ళు అటువంటి సంస్కారాలు వాళ్ళ హృదయంలో ఉన్నాయి అది అటువంటి ఆ హృదయ ఆ బుద్ధికి తగ్గట్టుగా ఆ శ్రద్ధ కూడా తామస్తముగా ఉంటుంది విశిష్ట సంస్కార అంటే ఆ సంస్కారములు మూడు రకములుగా ఉంటాయని అది నీకు నేను వివరించి చెప్పిన మూడు రకముల సంస్కారములు అటువంటి అంతఃకరణమున అనురూపముగా ఈ ఉంటుంది ఎవరి శ్రద్ధ సర్వస్య ప్రాణిజాతస్థ శ్రద్ధాభవతి భారత సకల ప్రాణిజాతము యొక్క శ్రద్ధ లాగే ఉంటుంది సకల ప్రాణికోటి యొక్క శ్రద్ధ లాగే ఉంటుంది ఇప్పుడు ఆవేదన గడ్డి కనబడితే ప్రయత్నిస్తుంది అక్కడ మొక్క కనబడితే అరిటాకు తినడానికి ప్రయత్నిస్తుంది అదే రాబందు ఉందనుకోండి ఆవు నేలమే ఉంటుంది గడ్డి కోసం వెతుక్కుంది రాబందు అంతరిక్షంలో పైన ఎక్కడో మైలు ఎత్తున ఉంటుంది కానీ అక్కడి నుంచి చూస్తూ ఉంటుంది దాని చూపు చాలా షార్ప్ గా ఉంటుంది కుళ్ళిన మాంసపు మొక్కని అది చూస్తుంది అది తప్ప ఇంకెవరు చూడలేదు కుళ్ళిన మాంసపు మొక్క అక్కడక్కడో పడు ఉంటుంది అది ఎవరి కంట పడద్దు కొంచెం వాసన వేస్తే వాసన తెలియాలి తప్ప కంటికి కనపడేది కాదు అది మైల్ దూరంలో ఉంటుంది వాసన కూడా దానికి తెలియదు కానీ దానికి కంట అది చూస్తుంది చూసి అక్కడి నుంచి డైవ్ చేసుకుంటూ వచ్చి ఆ చూన మాంసం మొక్కను పట్టుకుని వెళ్ళిపోతుంది ఈ శ్రీరామకృష్ణవాడు దృష్టాంతం ఈ తామస శ్రద్ధవాడు అలా ఉంటాడు వాడి ధోరణెక్కడ ఉంటుంది వాడు ఎక్కడున్నా ఆ తామసాహారము తామస పూజలు తామస వ్యవహారము దాని మీద ఉంటుంది వాడు ఫోకస్ చాలా శ్రద్ధ కలిగి ఉంటాడు తామస శ్రద్ధ అంటే వాడి సంస్కారం అలా ఉన్నదనమాట కాబట్టి ఆవుకున్న శ్రద్ధ వంటిది సాత్విక సంస్కారం రాబందు శ్రద్ధ వంటిది తామస సంస్కారం ఇన్ బిట్వీన్ ఇంకొకటి కనుక మనం చూసుకోవాల్సి ఉంటాం కాబట్టి సకల ప్రాణి కోటి ఎందు కూడా ఈ శ్రద్ధాలక్షణములు కలము కానీ అభిప్రాయం ఏంటంటే మానవుల గురించే ఇప్పుడు పశువుల యొక్క శ్రద్ధని విశ్లేషణ చేయటం అందుకు తాత్పర్యము కాదు కానీ ఉంటుంది వాటికి కూడా శ్రద్ధ అనేది ఉంటుంది అనే